అహో బలేశ్వరుడరి కులదమనుడు దమనుడు మహామహిమలను మలసీవాడే కదలు కన్నులును కరాళవదనము గుదిగొను భయదపు కోరలును అదరు మీసములు అలరగ నవ్వుచూ ఉదుటు తోడకొలువున్నాడు వాడే అతిశితనఖములు అనంత భుజములు వితత పరాక్రమ వేషమును అతుల దీర్ఘ జిహ్వయు కడుమెరయగా మిథిలేని కరుణమెరసివాడే సందడి సొంగులు శంఖ చక్రములు పొందుగది విజులు పొగడగను ఇందిర తొడపైని శ్రీవేంకటందుగడు అలరివాడే